ఇతని సంఖ్య రెండు వందల ఎనభై తొమ్మిది ఇతరములేదిక నుంచి చూచితే ప్రతి తడు ప్రత్యక్షమై సకల లోకములు చర్చించి వెదకిన ఒకడే పో పురుషోత్తముడు ప్రకటము బహురూపములైనాతడు అకుటిల మహిమల అనంతుడే పర్వీణజీవుల భావించిచూచిన సర్వాంతరాత్ముడు సర్వేసుడే ఉర్విని వెలుపల నుండిన యాతడు నిర్వహించుడే తన్న కాలమున మన్న కాలమున నున్నవాడు ఈ ఉపేంద్రుడే కన్నులెదుటనిక కలకాలంబును అన్నిటా శ్రీ వెంకటాధీసుడే